సహనా సహా తేజస్ీ నామస్తు ఓ శాంతిశాంతి తీర్ణోహిత సర్వాన్ శోకాన్ హృదయస్ శ్లోకము అనగా కామన ఎక్కడ ఉంటుంది కామన ఆత్మస్వరూపంలో ఉంటుందా బుద్ధి అని ఉంటుందా బుద్ధి అంటే హృదయం అంటే అంటే దానికి చాలా సిగ్నిఫికెన్స్ ఆత్మ అంటే క్షేత్రజ్ఞుడు బుద్ధి అంటే క్షేత్రం క్షేత్రంలో ఉంటుందా క్షేత్రజ్ఞుడులో ఉంటుందా పెద్ద పెద్ద విషయం సరే ఉపనిషత్తులు అయితే క్షేత్రం అని కూడా అలాగే చెప్తారు దీని మీద క్షేత్రము క్షేత్రజ్ఞుడు కలిసే ఉన్నాడు కదా క్షేత్రం ఈ ఊళ్ళోనూ క్షేత్రజ్ఞుడు మరో ఊళ్ళోనూ ఏమీ లేదు నిజానికి క్షేత్రజ్ఞుడు క్షేత్రాన్ని వ్యాపించి ఉండి క్షేత్రాన్ని తెలుసుకుంటూ ఉన్నాడు వేరు క్షేత్ర ఈ అక్కడే క్షేత్రజ్ఞుడు కనుక గంధపు తైలము రాసుకున్నట్లయితే ఇప్పుడు సుగంధ తైలం రాసుకొచ్చి కారులో కూర్చున్నారనుకోండి ఆ కారు దిగులు వెళ్ళిపోయినా కూడా తర్వాత కూడా ఆ సుగంధ తైలము తెలుస్తూ ఇప్పుడు ఈ హోటల్స్ లో ఎప్పుడైనా మీరు ఉన్నప్పుడు నాన్ స్మోకింగ్ రూమ్ ఇవ్వని ఇన్సిస్ట్ చేస్తారు ఎందుకంటే అంతకు ముందు వాడు సిగరెట్ తగే వాడు ఉన్నాడనుకోండి ఎవరు సిగరెట్ తాగేసి లేచకపోతారు ఆ రూమ్ అంతా కూడా సిగరెట్ వాసన గట్టిగా వేస్తారు అలాగే క్షేత్రజ్ఞులు క్షేత్రము కలిసే ఉన్నాయి కనుక క్షేత్రము ఉండే కామనుల యొక్క వాసన క్షేత్రజ్ఞునికి సంక్రమిస్తుంది అని కోరడం అలాగే ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు శృతి చెప్పే వచనములను ఎరువు శృత ఏమని చెప్తుందంటే ఆత్మ చైతన్యము అదే క్షత్రజ్ఞుడు అసంగుడు అని చెప్తాం కాబట్టి కేవలము బుద్ధి ఎందు ఉండే కామనలు ఆత్మ ఎందుకు సంక్రమించడం అనే మాట శృతి విరుద్ధము అని అది కూడా చెప్పడం అయితే ఆ పూర్వపక్షాన్ని త్రోసికొచ్చడం అనేది దాని మీద మళ్ళీ పూర్వపక్షం ఇంకోసారి పూర్వపక్షం హృదయ కారణం పద్యే అంటే ఆ పూర్వపక్షం కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు కామన మొదలైనది అంటే హృదయకరమ ఉత్పత్తి చెప్పబంటే ఇప్పుడు కామన అనేది ఆత్మ వికారమే కామన అనేది వికారం అంటే అంతకు ముందు లేదు ఇప్పుడు వచ్చింది అంతకుముందు మీరు కామన లేనప్పుడు మీరు విశ్రాంతిగా శాంతంగా ఉన్నారు కామన కలిగిన ఒక అదుర్ధ బయల్ మరి వికారమే కదా అండి ఇది ఎవరు బుద్ధి యొక్క వికారమా ఆత్మ చైతన్యం యొక్క వికారమా అంటే పూర్వక్షం కడు ఆత్మ యొక్క వికారమే కామన ఆత్మ యొక్క కామమే కాబట్టి ఆత్మ యొక్క వికారమే కానీ ఆత్మ యొక్క వికారమై కామన సిద్ధించాలనుకోండి కామను కర్మ చేయాలి కర్మ చేయాలంటే సంకల్పం ఉండాలి ఆ సంకల్పం ఎక్కడ పుడుతుంది బుద్ధి ఎన్ను పుడుతుంది కాబట్టి ఆత్మయన్ను తద్వారా హృదయములో ప్రవేశించి అక్కడ సంకల్ప రూపాన్ని చెంది తద్వారా ఇంద్రియములు జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములలో ప్రవేశించి బయట కర్మరూపంగా అది ఆ కామన తీర్చుకోనబూడము కాబట్టి హృదయమునందు కరణములంటే ఇంద్రియములు వాటి కామన వచ్చేట్లా చేస్తోంది ఆత్మయే కామన పుట్టునట్లు చేయబడుతున్నది ఆత్మచేతనే చేయబడుతుంది కాబట్టి ఆత్మయందే కామనుందే కానీ ఆ కామనల యొక్క నిర్వాహము అంటే ఏదైతే ఆ కామనం తీర్చుకునుక అనే ప్రాసెస్ హృదయముందు కారణముల నుండు మనకి అనుభవానికి వస్తూ ఉంటుంది కాబట్టి వాస్తవంగా ఆత్మ యొక్క వికారములే ఈ విధంగా చెప్పినా కూడా మనకి ఆత్మ అసంగము ఇత్యాది వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవి పొసగుతాయి ఎలా పొసుగుతాయి కామలకు సంబంధించిన సంకల్పము తర్వాత చేష్ట కర్మ ఈ రెండు కూడా ఆత్మయంలో ఉండవు కేవలము మాత్రమే ఆత్మయంలో ఆ విధంగా కామన వచ్చేటువంటి సంకల్పము చేష్ట ఇత్యాదులతో ఆత్మకు సంబంధం ఉండదు కేవలం కామలు మాత్రం ఆత్మయంగా ఉంటుంది ఆ విధంగా మనం చెప్పినా కూడా ఉపనిషద్వచనములు కోసము అని కోరుకుంటాం ఇది తెలుగులో చూడంతో చూడండి విస్తారంగా ఉంటుంది కామలా ఇత్యాదులు అంటే కామలా క్రోధము కూడా పెట్టుకోండి ఆత్మ యొక్క అధికారములే అయినప్పటికీ బుద్ధి అనే అంతఃకరణ నుంచే ఆత్మయందు ఉత్పన్నము చేయబడము ఆత్మయందే పుడతాయి కానీ ఆత్మయందు స్వతహాగా పుట్టావు బట్టి ఆత్మయందు పుట్టాయిట్లయ్యా హృదయ కరణ ఉత్పాద్యత్వాలు హృదయ అంటే బుద్ధి బుద్ధి అనేది కరణము అంతఃకరణం కదా అది బుద్ధి అనే అంతఃకరణం వచ్చే ఆత్మయందు కామనలు పుట్టించబోదు ఇప్పుడు ఎలాగో చెప్తూ ఆత్మ అంటే నేను నా హృదయ నాకు కామన పుట్టింది ఈ కామన ఎక్కడి నుంచి పుట్టిందంటే అది బుద్ధి నుంచి పుట్టింది బుద్ధి ఏం చేస్తుందంటే కొన్ని వాసనలను కలిగి ఉంది ఇప్పుడు అంతకుముందు ఎప్పుడో ఒక భోగాన్ని మీరు అనుభవించారనుకోండి ఆ భోగ వాసన బుద్ధి ఎందు ఉంటుంది ఒక ఇంపుడి అయి ఉంటుంది అదేం చేస్తుందంటే ఆత్మయందు కామన పుట్టిట్లే చేస్తుంది కాబట్టి కామన పుట్టిది ఆత్మయండే కానీ కామన ఆత్మయందు స్వతహాగా పుట్టడు బుద్ధి అనే అంతఃరణము ద్వారా పుట్టించబోడును అని మీరు చెప్పినప్పుడు కూడా ఆత్మందు కామనలు స్వతహాగా లేవు అనేటువంటి వాక్యం పొసగుతుంది ఆత్మ ఎందు స్వతహాగా కామనలు లేవు కానీ హృదయం అనే కరణము చేత ఆత్మయందు కామనలు పుట్టించబడుతూ ఉన్నాయి అని అలా చెప్తాము కామనలు అనేవి ఆత్మైనదే పుడుతున్నాయి అని చెప్తాము అని కోరుకుంటున్నాం సిద్ధాంతం హృదిష్ఠిత విశేషణ నా అంటే ఆత్మరోమోక్షం అంగీకారం కాదు ఎందుకని కామంలో ఆత్మనిష్ఠిత అని చెప్పలేదు హృధిష్ఠితా అని హృది అని విశేషణం వేసి చెప్పారు దాన్ని వివరిస్తారు నీ హృదయ వ్యక్త కరణమాత్రే హృధిష్ఠితా ఇది వచనం సమంజసం ఇప్పుడు హృదయంలో ఉండవంటి కర్మలు ఆత్మయండే ఉంటాయి హృదయం ఉరికే కారణము అంటే అది ఆత్మయందు పుట్టుటలో ఇప్పుడు లేసే రోల్ ఆత్మయందు చేస్తుంది అని అనే సందర్భంలో ఆత్మనిష్ఠిత హృదయా ఉపాద్యా అని చెప్తారు తప్ప అంటే హృదయము చేత కుట్టించబడేది ఆత్మయందు ఉండేది అని చెప్తారు తప్ప హృదిష్లితా అని మాత్రం కానీ హృదిష్ఠిరత అని చెప్పుకు చేత కామునలు హృదయము హృదయం అంటే బుద్ధి బుద్ధి చేసే మరొకదాన్ని ఎందుకు తీసమనేవి అనే అర్థం కాదు హృదయం ముందే ఉంటాయి హృదయేమ రూపాన్ని ప్రతిష్టితాన్ని ఇది చూపములన్నీ కూడా హృదయం ముందే ఉంటాయి రూపములు అంటే చూశారు అదొక రూపము చెవితో విన్న శబ్దము అది కూడా ఇంకో రూపము గంధము మరి ఒక రూపము కాబట్టి ఇవన్నీ అంటే పంచ విషయములు ఏవైతే ఉన్నాయో వాటి నామరూపములన్నీ కూడా హృదయములందు మాత్రమే ఉంటాయి అక్కడే కామన రూపం ఎందుకంటే కామన అనేది ఎప్పటికీ కూడా శబ్దస్పర్శ రూపం సార్ గంధములకు సంబంధించి తప్ప కనుక ఆ విషయములన్నీ కూడా విషయ వాసనలన్నీ కూడా హృదయములన్నీ ఉంటాయి కాబట్టి ఎక్కడ వాసనలు ఉన్నాయో అక్కడే కామనము కొడతాయి కాబట్టి ఆ హృదిష్ఠకా హృదయ హేవ రూపాన్ని అనే వచనములను వచ్చి ఆత్మ ఎందు కామనలు లేదా ఉంటాయి అనే మాట అంగీకాశం కాదు ఆత్మ విశుద్ధేష్ట వివక్షణ వచనం యథార్థమే వైయుక్తం తర్వాత పైగా ఈ కామనలు అనేవి హృదయముందుంటాయి అని చెప్పడంలో అభిప్రాయం ఏమిటంటే ఆత్మ విశుద్ధము అని స్మృతి చెప్పకూడదు ఎందుకంటే కామనల్ అనేవి కాలుష్యం ఈ కాలుష్యము ఎక్కడ ఉన్నది అని మీరు ఇప్పుడు బంగారం ఉందనుకోండి అది చక్కగా ప్రకాశించాలి ప్రకాశించవలసినది ప్రకాశించుక లేదు అంటే కాలుష్యం ఉన్నది ఈ కాలుష్యం బంగారం యొక్క స్వరూపంలో ఉందా లేకపోతే బంగారానికి బయట ఉండే పై పోద ఉన్నదా పై పోదయంగా ఉండదు కాలుష్యం ఉండదు బంగారం యొక్క స్వరూపము శుద్ధమైనది ఎగ్జాంపుల్ అదేవిధంగా కామలలో ఉన్నవి కాలుష్యం కానీ ఆ కాలుష్యము ఆత్మ ఎందు లేదు సుమా అని చెప్పడం కోసమని హృది స్థితాహం చెప్తున్నారు కాబట్టి ఇక్కడ చెప్పదలుచుకున్నది కామనల్ యొక్క సోర్స్ ఏమిటి కాదు ఇది నాది నాట్ ది పాయింట్ ఆఫ్ డిస్కషన్ ద పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఈజ్ వెదర్ ఆత్మా ఇస్ ప్యూర్ ఆత్మా ఆత్మ విశుద్ధి అదే శుద్ధి యొక్క వివక్ష కామనల్ అంటే కాలుష్యం కాబట్టి హృదయమునందు కామనలు నిలిచి ఉంటాయని అని చెప్పుటామే ఎందుకంటే తద్వారా మాత్రమే ఆత్మశుద్ధ్యము అని మనకి నిర్ధారితమవుతుంది దానినే చెప్పుట శృతి పూనుకుంది పైగా అన్యాసంభవా ఇప్పుడు మనస్సు ఏకాగ్రముగా ఉన్నప్పుడు లేకపోతే మనస్సు సంకల్పిస్తున్నప్పుడు ఆత్మయే సంకల్పిస్తుందా లేక ఆత్మ సంకల్పించినట్లుగా ఉన్నదా అంటే ఇవా యొడు ఇది చాలా ఇంపార్టెంట్ డిస్కషను మీరు మనస్సు మీ మనస్సు ఆందోళనగా ఉందనుకోండి మనస్సు ఆందోళనగా మీరేమంటారు ఈ ఆందోళన నేనే ఆందోళనగా ఉన్నాను అని మీరంటారు అంతే కదా మరి నేను ఆందోళనగా ఉన్నానండి దుఃఖము ఆందోళన కలిగి ఉన్నాను నాకు ఏదైనా ఉపాయం చెప్పండి అని మీరు ఒక యోగి దగ్గరికి వెళ్ళారనుకోండి అంటే మీరు ఎవరి దగ్గరికి వెళ్ళారని కదా అనుభవం దుఃఖము ఆందోళన నాకు గలము అని ఒక జాతకుడి దగ్గరికి వెళ్ళారనుకోండి వాడు వెంటనే గ్రహాలను చూడంగా ఆలోచిస్తారు ఎందుకంటే గ్రహ దుఃఖము ఆందోళన గ్రహముల వలన కలిగిపోయి గ్రహములే కలిగిస్తాయి డోంట్ ఎవర్ ఆస్తి వస్తారు హౌక అని అడగొద్దు గ్రహములే దుఃఖమును ఆందోళనను కలిగిస్తాయి ఒకటి వాళ్ళు అనిపిస్తారు నక్షత్ర విద్యను ఒకటి ఉంటాయి వాడి నక్షత్రాలే దుఃఖాన్ని ఆందోళన కలిగిస్తాయి న్యూమరాలజిస్టులని ఈ మధ్యన వచ్చేది వీళ్ళు వాళ్ళు మాట్లాడే భాష నేను ఒకసారి విన్నాను ఈ జాతకులు వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి వాళ్ళు బాగా గడుచుగా మాట్లాడేసుకుంటారు చాలా గడుచుగా వాళ్ళు ఏమంటున్నారంటే ఈ జాతకాలు చెప్పి వాళ్ళు అన్ని సరిగ్గా చేయవండి వాళ్ళు అసమగ్రంగా అసందర్భంగా చెప్తారు ఏదో ఒకసారి ఇక్కడ ఓఫెసర్ అక్కడ చెప్తారు అసలు నంబర్ని వర్తుంటుందని అంటాను గ్రహములు కూడా నెంబర్కి తగ్గట్టుగానే నడుస్తాయని వాళ్ళన్నీ చెప్పేస్తూ ఉంటాడు చాలా అథారిటేటివ్ గా పండితులన్నీ చెప్పేస్తూ ఉంటాడు వాడేమంటాడు నెంబర్ కొంచెం ఓపిక పెట్టండి వల్ల మీ మనస్సు ఆందోళన అలజడి కలుగుతుందని వాడు చెప్తారు వల్ల మీ మనస్సుని ఆందోళన అలజడి కలుగుతుంది అని చెప్పాలి చెప్తారు లోకం ఒక యోగి దగ్గరికి మీరు వెళ్ళారనుకోండి వాడు ఏమంటారంటే మనస్సు యొక్క ఆందోళన ఆల్రెడీ నీదే అవుతుంది మనస్సు ఆల్రెడీ ఆందోళన ఉన్నప్పుడు యు ఆర్ వన్ విత్ ది మైండ్ సో ది వాడు హీ టాపిక్ ఆఫ్ దిఫరెన్స్ బిట్వీన్ ది టూ ద్రష్ట మనస్సు నువ్వు ఉంటాయి కానీ మనస్సులో ఆల్రెడీ ఆందోళన వస్తే అది ద్రష్టకు సంక్రమించి తీరును కాబట్టి ఆ నువ్వు సంసారివి అని యోగి చెప్తారు అయితే ఇప్పుడు నేనేం చేయాలి నీ మనస్సు యొక్క ఆందోళన అలజడి నీకు చెందిన ఓకే దట్ ఈస్ హై ఫీల్ ఆల్సో ఇప్పుడు చేయాలి ఆ మనస్సును నిరోధించాలనే అసలు సమస్య వేదాంతి దగ్గరకు వచ్చాడు మీరేమంటాడంటే చూడమ్మా నీళ్లలో చంద్రుడు ఉన్నాడు ఆ చంద్రుడు కదులుతున్నాడు ఆ కదలిక ఒరిజినల్ చంద్రుడికి ఉంటుందా ఉండదు చంద్రుడు కదులుతున్నాడా కదలటం లేదు నీరే కదులుతుంది కానీ నీరు కదులుతున్నప్పుడు చంద్రుడు కదిలినట్లుగా అనిపిస్తుంది నీరు కదలకుండా ఉన్నప్పుడు చంద్రుడు కదలట లేదు అనిపిస్తుంది వాస్తవంలో చంద్రుడికి కదలిక కానీ కదలిక ఆగిపోవుట అనేది కానీ రెండు కూడా చంద్రుడికి లేవు ఆత్మ కూడా అంటే మనస్సు ఏకాగ్రముగా ఉన్నప్పుడు ఆత్మ ధ్యాయటీవ మనస్సు అలగడిగా ఉన్నప్పుడు ఆత్మ లేలాయటీవ వాస్తవంలో ఆత్మ నేజ ధ్యాయతి నా లేలాయతి మనం చదివాము ఈ వాక్యం పొసగవలేము అన్నట్లయితే ఆత్మ ఎందుకు కామనులు ఉండడానికి వీలు లేదు పోనీ ఈ వాక్యానికి మరో అర్థం చెప్పి ఇంకో అర్థం చెప్పడం ఎలాంటి అర్థం చెప్పడము అంటే ఆత్మ ఎందు కామనలుంటాయనేటట్టుగా ఇంకో అర్థం చెప్పచ్చున్నా అంటే అలాంటి అర్థము సంభవమే ఇది మళ్ళీ కో కామాదిశ్రుతేషణా ఆత్మాశ్రయా అది సంతిత్ మళ్ళీ పురోపక్ష ఓకే ఒప్పుకున్నా ఉన్నాయి హృదిష్ మళ్ళీ ది డైరెక్షన్ ఆఫ్ ది పురోపక్ష మార్పు ఓకే ఇగ్రి హృదిశ్రుత అని చెప్పారు కామనలు హృదయమునందు ఉన్నది అని అన్నారు అనుకోండి అంటే అర్థం ఏమిటి హృదయంలో ఉండే కామనలు హృదయంలో ఉన్నాయి ఆత్మయను ఉండే కామనలు ఆత్మయనున్నాయి అని అర్థం చెప్పాలి ఇప్పుడు కామనలు హృదయమునందు ఉన్నది అంటే అర్థం ఏమిటి కామనలు చాలా చోట్ల ఉంటాయి మోకాల్లో కొన్ని మోచేలో కొన్ని అలా చాలా చోట్ల ఉంటాయి ఆత్మలో కూడా ఉంటాయి ఇక్కడ మనం హృదయమునందుండే కామనల గురించి మాట్లాడుకున్నాం ఇలా ఉంది కాబట్టి కొన్ని కామనలు అక్కడ పై అయిపోయి ఏ కామనలైతే హృదయమునందున్నవో అని చెప్పారు కామాహ లే అని చెప్పారు ఆ గదిలో ఉన్న వాళ్ళని భోజనానికి అన్నట్లుగా ఎవరైతే ఆ గదిలో ఉన్నారో వాళ్ళని భోజనానికి పిలు అంటే అర్థమేటి ఇంత మిగతా గదుల్లో కూడా ఉన్నారు అలాగా ఏ కానులైతే హృదయం నందు ఉన్నవో అన్నారంటే అర్థమేమిటి హృదయం నుండి కొన్ని ఉన్నాయి ఆత్మయందు మరికొన్ని ఉన్నాయి అని అర్థం అలా వస్తుంది అర్థం కాబట్టి ఆత్మయందు కానులు ఉంటాయి అనాశ్రీతాపేక్ష అది అక్సెప్టబుల్ కాదు ఎందుకంటే అనాశ్చరిత అపేక్ష ఓకే సో దానికి ఆశ్చరిత అపేక్ష లేకపో లేకుండా వలన అని అర్థం ఇది సంగ్రహవాక్యం దాన్ని వివరిస్తే కానీ నేను కూడా సంగ్రహవాక్యాన్ని హృదయమునింకా ఆశ్రయించం కామం అది ఇప్పుడు హృదయమునందు ఏ కామనలు అని చెప్పారంటే అర్థం కొన్ని కామనులు హృదయంలో ఉంటాయి కొన్ని ఆత్మయులు ఉంటాయి హృదయంలో ఉండే కామనుల గురించి చెప్తున్నారు అని కాదు అది కాదు దాని అర్థం మరి ఏమిటి దాని అర్థం అంటే ఈ లోకంలో చాలా కామనులు ఉన్నాయి అనేక కామనలు ఉన్నాయి నిజానికి ఎన్ని కోరికలు ఉన్నాయి ఇన్ఫినెట్ కోరికలు మీరు కోర దగ్గర ఎన్ని ఉన్నాయి ఇన్ఫినిట్ ఉన్నాయి అలాగే అనేకానేకములైన కోరికలలో ఏవో కొన్ని హృదయంలో వీడి హృదయంలో ప్రవేశించే ఆ కోరికలు నా అంతేటప్పుడు కొన్ని ఆత్మలు ఉన్నాయి కొన్ని హృదయంలో ఉన్నాయని కాదు ఇప్పుడు ఆ ఓ అమ్మాయి నాకు డైమండ్ రింగ్ కావాలని కోరిక డైమండ్ రింగ్ కామన ఆవిడ హృదయంలో ఉంది అంటే అర్థం ఏంటంటే డైమండ్ రింగ్ కావాలని కోరచ్చు మధ్యాహ్నం కావాలని కోరచ్చు లేకపోతే మంచి కావాలని కోరచ్చు ఇలాగ కావాలని కోరదవి వన్ ఉన్నాయి వాటిలో ఒకటే ఆవిడ హృదయంలో ప్రవేశించే అర్థం అంతేగాని ఆ ఒకటి హృదయంలో ఉంది మిగతా తొంభై ఆత్మలు ఉన్నాయని కాదు కామనల్ వాటికి హద్దే లోకంలో అనేక కామనలు ఉంటాయి లోకంలో జనులకు ఉండే కామనల్ని చూస్తే చాలా ఆశ్చర్య సెల్ ఫోన్ కావాలని ఒకటి కామనం ఐఫోన్ కావాలని ఒకటి కామన యాండ్రాయిడ్ ఫోన్ కావాలని ఇంకొకటి కామున యాపిల్ ఫోన్ కావాలని మరొకటి కామున ఏదో కానున్న బ్లూటూత్ కావాలని ఇంకొకటి కామున ఏవో కోరికలు ఉన్నాయి ఎన్ని కోరికలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఎలా ఉన్నాయి ఫ్లోటింగ్ ఎలా ఇంకా వీడి హృదయంలో ప్రవేశించలేదు ఎందుకంటే ప్రస్తుతానికి ఏవో కొన్ని ఆల్రెడీ ప్రవేశించి వీడిని సతమత పెట్టుకున్నాయి అది అయిన తర్వాత వాడు వాటికి అదే అభిప్రాయం అంతే తప్ప కొన్ని గామనులలో హృదయంలోనూ కొన్ని కామంలో ఆత్మలు ఉన్నాయని మాత్రమే కాదు అనాశ్రిత అపేక్ష అంటే ఇంకా హృదయాన్ని ఆశ్రయించకుండా బయట ఉండిపోయిన కామనలను అపేక్షయా వాటి అపేక్షతో హృదయములను ఉన్న కామనలు అని చెప్పారు అంతే తప్ప ఆత్మయన్ను కామనలు అని మాత్రం కాదు దాన్ని ఆయన వివరిస్తున్నారు ఆశ్రయాంతరమపేక్ష హృది ఇది విశేషము ఏ కామనలైతే హృదయం నందుగలవో అని చెప్పుటకు తాత్పర్యము హృదయము అనే ఆశ్రయమున్న కామనలు మరొక ఆశ్రయము ఆత్మ కాని మరొకటి కాని దాని ఉన్న కామనలు అని అని చెప్పుట అభిప్రాయం కాదు మరి ఒకటి అభిప్రాయం తిరితది మరి ఒకటి అభిప్రాయం ఏ హృది అనాశ్రితపేక్ష్య విశేషణ ఇంకా హృదయంలో ప్రవేశించకుండా మిగిలి ఉన్న కామనలను దృష్ట్యా హృదయమునందున్న ఏవైతే కామనలు హృదయమునందుగలవు అని చెప్పారు అంతే అంటే తప్ప ఆత్మయందున్నవి అనే అభిప్రాయం కాదు ఏ తో అప్రూఢా భవిష్యాశ్చ ప్రతిపక్షతో నివృక్తాదితా చూడండి కామనల్లు ఎలా ఉంటాయంటే ఏదో అప్పుడు ఇంకా కుక్కలేదు కామనల్ వీరికి ఇంకా ఆ కోరిక కుక్కలేదు అని చెప్పి ఇంట్లో వరే దాచేయండి కానీ వాడు చూసేటంటే కావాలంటారు కదా అని దాచేస్తారు దాచేయడం ఎందుకంటే చూసేటంటే కావాలని కోరిక వాడికి కోరిక పుట్టారు నాటి మంది కాదు చూసేటంటే వీడికి కోరిక పుట్టింది అని చెప్పి దాచర్యండి సో ఆ రకంగా ఇంకా పుట్టని కామనలు కొనుంటాయి అప్పుడు అనుకుంట భవిష్యాహ్ ఇప్పుడు కుట్టలేదు భవిష్యత్తులో తప్పకుండా కొడతాయి నేను ఇంటర్మీడియట్ లో జాయిన్ అయిన వాచి కొనుక్కుంటాను అని భవిష్యత్తు గురించే కాపాడదు తర్వాత భూతాహ ఇంతకుముందు పుట్టేయి కానీ ప్రతిపక్షతో నివృత్ ఇందువరకు అవి పుట్టేవి పుట్టి అదే ఈ కామన కాదు అని తెలుసుకుంటే వెనక్కిపోయాయి అలాంటి కామనులు ప్రతిపక్ష భావన ఇప్పుడు అమ్మాయి కనుషినే నాకు వైద్య కుటుంబాలు అంటే అని అమ్మ చూడు నీకు పదహారేళ్ళు పద్దెనిమిదేళ్ళు వచ్చాయి నాన్నగారు ఆర్థిక పరిస్థితి బాగులేదు ఇప్పుడు వైద్య కుటుంబాలు అంటే లక్ష రూపాయలు ఖరీదు కదా అంత ఉందరం ఆయన ఎక్కడి నుంచి నువ్వు గట్టిగా పట్టుబడితే కాదనైతే అప్పు చేశాయంటే అప్పుల్లో కూరుకుపోయి కష్టపడిపోవాల్సి వస్తుంది అని ఆ తల్లి బోధించింది ఆ అమ్మాయి బోధిస్తే సరే నాకు అర్థమైంది అలాంటి కామనలు ఉంటాయి ప్రతిపక్ష ప్రతిపక్ష అంటే ఆపోజిట్ ప్రతిపక్షత అపోజిట్ థింకింగ్ వల్ల నివృత్హ విని తిరిగిపోయిన కామనలు ఏ ఇటువంటి కామనలన్నీ హృదయమునల్లు ఉన్నాయా ఇప్పుడు లేదు వాటిని ఉద్దేశించి హృదయ ప్రస్తుతం హృదయంలో ఉన్న కామనలు అని చెప్పారు తప్ప ఆత్మలో కొన్ని కామనలు ఉన్నాయి హృదయంలో కొన్ని కామనలు ఉన్నాయని మాత్రం సంభావ్యం చేస్తే ఎందుకంటే ఆ కామనలన్నీ మన దృష్టికి ఆ కామనలను కూడా మనం కన్సిడరేషన్ తీసుకుంటాం కన్సిడరేషన్ లోకి తీసుకుని వాటి అపేక్షతో అంటే విత్ రిఫరెన్స్ టు డెమ్ ఏవైతే హృదయమునందు ప్రస్తుతం నిలిచి ఉన్నాయో ఇప్పుడు ప్రతి మనిషికి హృదయంలో ఎన్ని గివన్ ఒకటో రెండో మూడో కామనలు ఉంటాయి ఇంకా రాబోయే కామనలు చాలా ఉన్నాయి వచ్చి వెనక్కిపోయిన కామనలు చాలా ఉన్నాయి ప్రస్తుతానికి రెండో మూడో ఉన్నాయి మిగతావన్నీ భవిష్యత్తులో వచ్చినా మనం ఆశ్చర్యపడలేదు వాటిని ఉద్దేశించి ప్రస్తుతం ఉన్న కామనలు అని చెప్పడం అందే తాత్పర్యము కానీ హృదయంలో కామనలు కొన్ని ఆత్మయందు మరికొన్ని కామనలు అని చెప్పడం తాత్పర్యము కాపులు రెండు ఆత్మయందే కామనలు ఉంటాయి అనే మాట తప్పు కొన్ని హృదయంలోనూ కొన్ని ఆత్మయందు ఉంటాయన్నది కూడా తప్పు ఆత్మస్వరూపంలో కామనలు ఉండవు మీరు తెలుసుకున్నారనుకోండి ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుందంటే ఎందుకంటే కామన ఎక్కడ ఉంటే అక్కడ సమస్య కొడుకుంది ఇప్పుడు సమస్య ఎక్కడ ఉన్నదో తెలుసినా క్షేత్రమునందు కలదు కూడా అది సమస్య ఎలా అవుతుందో సమస్య ఎప్పుడవుతుందో తెలుసినా మీరు ఆ క్షేత్రంతో ఐడెంటిఫై అయినప్పుడే సపోజ్ యు స్టాప్ ఐడెంటిఫికేషన్ అప్పుడు ఈ హోల్ ప్రాబ్లం ఈ సార్ ఈ స్టాప్ భయము ఇలాంటివి ఉన్నప్పుడు ఆ మన ఏ మనస్సునందు ఉన్నవి దెయ్యం ఎక్కడ ఉంటుందో మనస్సులో ఆత్మ ఉండదు మనస్సులో ఉంటుంది కాబట్టి మీరేం చేయాలి ఆత్మ నా ఎందుకు నాకు దెయ్యం పట్టిందని గెంతులు వేయాల్సిన అవసరం లేదు అది మనస్సులో ఉంటుంది కాబట్టి మీరు మనస్సుని ఆ మనస్సులో ఉండే ఆ భయానికి చెందిన సంకల్పాలను మీరు వాచ్ చేయండి పోతాయి ఈ ఉపాయం ఎలా ఉంది ఇది లేకపోతే కుంభకం చేసి మనస్సును నిరోధిస్తారా లేకపోతే నెంబర్ ప్లేట్ మార్స్తారా లేకపోతే మీ పేరులో స్పెల్లింగ్ మార్చుకుంటారా లేకపోతే గ్రహ జపం చేయిస్తారా లేకపోతే నక్షత్ర జపం చేయిస్తారా మీరు ఏం చేయించారో మీరే జవరు ఇది వేదాంత లక్షలు అతో యుక్తం తానపేక్ష విశేషణం అలాంటి ఇతరములైన కామనలు ఎన్నో బలవు అవి ప్రస్తుతం ఇంకా హృదయంలోకి రాలేదు ఫర్ వెరైటీ ఆఫ్ రీజన్స్ వాటిని ఉద్దేశించి హృది అనే విశేషణం చేసి చెప్పే వేసినారు అంటే హృదయమునందరి కామనలన్నీ విడి పోగును ప్రతిష్ఠితా కామా వాటి నుండి విడిచి విముక్తి కలుగును అని చెప్పినప్పుడు హృదయమునందున్న కామనలు వంటి అభిప్రాయం ఏమిటంటే ఏవైతే ఒకనొక విషయమునందు కామలెప్పుడు విషయాన్ని గురించి ఉంటుంది శబ్దస్పృశ రూపరస గ్రంథములలో ఏదో ఒక దాని గురించి ఉంటుంది ఆ విషయమునందు అంకురించి కామనలు పుట్టే ఉన్నాయి వర్తమానాహంకా నడిపిస్తున్నాయి అటువంటి కామనలన్నీ కూడా అవి తొలగిపోతాయి అని అడుగుతాయి ఇక్కడ భాష్యం ఎలా ఉంది ఓకే అంతే అంతే విషయే విషయే వర్తమానా కరెక్టే ఇప్పుడు విషయే అంటే విషయమునందు విషయము అంటే శబ్దస్పర్శ రూప సంగతం దాని విషయమై దాని కామన దేని ఎందు పుడుతుంది ఏదో ఒక విషయమునందు శబ్దమునందు కామన రసమునందు కామన ఏ విధంగా కామన పుట్టింది ప్రరూఢ వర్తమానాహముంటూ ఉన్నాయి అటువంటి కామనాలన్నీ కూడా దూరమైపోతాయి అని చెప్తున్నారు అవి ఎక్కడ ఉంటాయి హృదయమునందు మాత్రమే ఉంటాయి ఆత్మస్వరూపమునందు కాదు మళ్ళీ పూర్వపక్షం తా ఈ విశేషణి చే ఈ చర్చ పూర్తవాలంటే మళ్ళీ నేను ఇలా చెప్తూ ఉంటాను మీరు చాలా ఉపయోగపెట్టాల్సి ఉంటుంది ఇంకా అప్పుడే అదేమీ ఒక కొలిక్కి రాలేదు ఎక్కడెక్కడ ఉంటారు మీరు ముందుకు నడవండి అంటే నేను ఏమైనా చేయగలిగితే మా సిద్ధాంతం ఏంటంటే అసలు కామలు ఎక్కడున్నాయి అని తేల్చుకోవలసిన విషయం ఎందుకంటే నా స్వరూపంలో కామనులు లేవు అని కనుక మీకు తెలిసిందంటే మీరు కృతార్థమైపోతా కాబట్టి చర్చ చేయాల్సిందే తర్వాత శాస్త్ర దృష్టి అని ఒకటి శాస్త్రంలో ఏది చెప్పినా సమంత్రంగా లోతుగా చెప్తారు తప్ప అయిపోయింది చెప్పరు మామూలుగా ఈ పురాణాలు చెప్పినట్టుగా కదా ఏమని చెప్పేసి ముందు వెళ్ళిపోవడం ఉండదు తథాపి విశేషణ అనర్థక్యమిటి చేతి అంటే హృదిష్ఠితాహనే విశేషణం కామన యొక్క విశేషణం ఏమిటి హృదిష్ఠి హృదయమునందు ఏ కామనైతే కలవో ఆ విశేషణముంది కాబట్టి ఆ విశేషణానికి నువ్వో ఏదైనా ఒక సార్థకత చూపించాలి ఇప్పుడు కామనలు అని చెప్పుకుంటే నుండి విముక్తుడను అని చెప్పలేదు హృదయమునం నుండే కామనల నుండి విముక్తుడవును అని చెప్తారు అంటే ఏమిటనమాట బహుశా ఆత్మ యొందు కూడా ఇంకో కొన్ని ఉంటాయేమో ఇంకా వాటి నుంచి విముక్తి అలాంటి పాసిబిలిటీ ఏదో ఉండాలి అలాగే ఏమీ లేదండి అన్నప్పుడు కృతిష్ఠిత అనే విశేషణం వేయడం అనవసరంగా అని పూర్వపక్షం ఇప్పుడు భూత భవిష్యత్ కాలంలో ఉంటాయి కరచి భూతకాలంలో పుట్టిపోయిన కాలంలో ఉన్నాయి భవిష్యత్ కాలంలో రాబోయే కామనలు ఉన్నాయి కానీ శృతి యొక్క అభిప్రాయం ఏమిటంటే సకల కామనలు లేకుండా పోతాయని శృతి యొక్క అభిప్రాయం కాబట్టి వర్తమాన కాలంలో ఉన్న కామనలు అని పట్టుకులగా చెప్పవలసిన ఆవశ్యకత లేదు ఎందుకంటే భవిష్యత్తులో కూడా కామనలు రాకపోవడం శృతికి అభిష్టమే గతంలో కామనులు వచ్చినవి కూడా మంచివి అని శృతి అని చెప్పడం అభిప్రాయం కాదు కాబట్టి అసలు కామన్లు అనేవి ఉండకూడదు కామన్ లేనివి ఉండ ఉండనప్పుడు కామనల నుండి విముక్తుడదు కా అని చెప్పి ఊరుకోవాలి అంతేగాని గరజలో గతంలో వచ్చి వెళ్ళిపోయిన కామనలను రాబోయే కామనలను ఉద్దేశించి అపేక్ష వాటిని ప్రిఫరెన్స్ చూడం వాటి వాటిని అపేక్షించి ఏ కామనలు అయితే ప్రస్తుతం వర్తమానంలో ఉన్నాయో వాటి నుండి మాత్రమే విముక్తుడవుతాడు అని చెప్పడము అది సరిగ్గా సబగుగా లేదు అంటే వర్తమాన కాలంలో కామనల నుంచి విముక్తి వస్తే సరిపడుతుందా భవిష్యత్తులో రాకుండా పర్లేదా గతంలో వచ్చి లెక్కిపోయినది మళ్ళీ పుట్టొచ్చా పదార్థులు రాబట్టి హృదయమునం నున్న కామనలు అని పర్టికులర్ విశేషణం వేశారు కనుక ఇదరో గతకాలీన కామనలను భవిష్యత్కాలీన కామనలను మనస్థులు పెట్టుకుని వేసిన విశేషణము అని నేను ఒప్పుకో మరి ఏమంటాడు అయిపోయాను ఆత్మలో ఉండే కామనలు వ్యర్శత్స హృదయంలో ఉండే కామనలు అని నేను ఆత్మలో కామనలు ఉన్నాయి నీకు ఆత్మ ఎందు ఉన్నాయి అని చేస్తే లాభం అంతా లాభమే ద్వైతం అలాగే సిద్ధిస్తుంది ఎందుకంటే మీరు ఆత్మలో కామనలు వేరు వాడి ఆత్మలో కామనలు వేరు ఇంకొక ఆత్మలో కామనలు వేరు కాబట్టి ఆత్మలు వేరు వేరు దేవుడి ఆత్మలో పూర్ణ కామ వీళ్ళందరూ అపూర్ణ కాములు కాబట్టి దేవుడు వేరు వీలు వేరు మీరు అసలు కామన భేదాన్ని చూపించే అంశాలు ఏమిటి కామనలు క్రోధాలు భయాలు ఇవే భేదాన్ని చూపించే అంశాలు ఈ భేదాన్ని చూపించే విషయం ఎందుకంటే మీ కామనలు వేరు నా కామనలో వేరు మీకు నాకు భేదం ఎక్కడుంది కామనలు క్రోధాలు భయాల్లోనే ఉంది అవి ఏవి కూడా ఆత్మకి చెందవు అనేస్తే మీ ఆత్మకి నా ఆత్మకి తేడా ఏముంది ఇంకా తేడా లేవు కాబట్టి ఎంతో కొంత తేడా మెయింటైన్ చేసి ద్వైతం మెయింటైన్ చేసుకోవాలన్నట్లయితే ఈ కామనలు హృదయంలో ఉండేవి హృదయంలో ఉంటాయి ఆత్మలో ఉండేవి ఆత్మలో ఉంటాయి కాబట్టి కామనలు ఎప్పుడైతే ఆత్మలో ప్రవేశించాయో ఒక ఈ రకం కామనంలో ఉన్న ఆత్మ వేరు ఇంకో కామనాలు ఉన్న ఆత్మ లేరు అమెరికాలో ఉండే ఆత్మలు వేరు ఎందుకంటే వాళ్ళ కామనాలన్నీ చాలా విడూరంగా ఉంటాయి ఇండియాలో ఉన్న కామ ఆత్మలు వేరు ఇండియాలో కూడా ధనవంతుల కోరికలు విడూరంగా ఉంటాయి వేదవాళ్ల కోరికలు ఇంకో రకంగా ఉంటాయి ఒకే ఫోన్ ఉంది పప్పు ఉంటే వాడు కోరుకుంటుంది ధనవంతుడికి యాపిల్ కొత్తది నాకు చదవాలని కోరికలు వాడుకుంటుంది ఎవరి కోరికలు వాడాలి కాబట్టి ఆత్మలు వేరు అని తేలుతుంది అందుకోసం హృదిశ్చిత అనే విశేషణాన్ని బట్టి కామనలు అనేవి హృదయమునందుంటాయి తప్ప ఆత్మయములు ఉండవు అని మాట మేము ఆ విశేషణాన్ని అది విశేషణం అనర్థకమే కాబట్టి విశేషణం అనర్థకమే అంటే అర్థం విశేషణం ఉంది అంటే అర్థం ఆత్మయంలో కూడా కామనులు ఉంటాయి